కీర్తన సంఖ్య రెండు వందల తొంభై ఆరు ఎచ్చరి బ్రతుకవలె ఎరిగిన వారికి తెచ్చుకునేమంటే బట్టితేరాదు కాలము చేసిన పుణ్యము దక్కు చెల్లుబడి గలనాడే వేసాల సంపదలెల్లా వెంటరావు ఆసలాసలను జిక్కి అవి తనవిగా జూచి మోసపోతే మరిలేదు మునయడు జన్మము ఎచ్చరి బ్రతుకవలే ఎరిగిన వారికి తెచ్చుకొనేమంటే పట్టితేరాదుకాలము కైకొన్న వ్రతమీడేరు కాయముతోనున్నప్పుడే కాకరి సంసారమిది కాడాచిగాదు లోకము వారలజూచి లోలుడై చవులకు లాచి కాకైతే మరి లేదు గరిపడు జన్మము ఎచ్చరి బ్రతుకవలే ఎరిగిన వారికి తెచ్చుకొనేమంటే పట్టితేరాదుకాలము సర్వము సాధించవచ్చు జ్ఞానములోనున్ననాడే నిర్వహించబోతే మరి నిలుపరాదు ఉర్వి శ్రీవెంకటేశ్వర ఊహించనేరక గర్వి అయితే మరిలేదు కడమవును జన్మము ఎచ్చరి బ్రతుకవలే ఎరిగిన వారికి తెచ్చుకునేమంటే పట్టితేరాదు కాలము